లైట్ కూడా వేస్తే నాలుగో స్విచ్ అట్నుంచి ఇటు నుంచి రెండోది అది వేస్తే వెలుతురు బాగుంటుంది అందరికీ ఓం శ్రీ గురుభ్రో నమ హరి ఓం శృతి స్మృతిపురాణానామా కర్ణాలయం భగవత్పాదశంకరం లోక శంకరం నేను ఉపనిషత్తు సామవేదంలోని తలవకార శాఖకు చెందిన ఉపనిషత్తు సామవేదంలో జైమిని శాఖ కౌథూమ శాఖ తలవకార శాఖ తలవకార ఇంట్రెస్టింగ్ ఏం ఈ విధంగా అనేక శాఖల తలవు నిజానికి సామవేదంలో ఉన్నన్ని శాఖలు ఇతర వేదాల వేటిల్లోనూ లేవు చాలా శాఖలు సామవేదంలో ఉన్నాయి ఈ తలవకార బ్రాహ్మణము అని ఉన్నది తలవకార సంహిత తలవకార బ్రాహ్మణము ఆ బ్రాహ్మణములో ఆఖరి భాగంలో ఉన్న ఉపనిషత్తు తేనోపనిషత్తు తలవకారోపనిషత్తు అనవచ్చు కానీ కేన అని మొదలైంది కనుక కేనేషితం అని మొదలైంది కనుక కేనోపనిషత్తు అంటున్నారు ఈ చాంద్రోగ్య అదే సామవేదానికి సంబంధించినటువంటి శాంతిమంత్రము ఉన్నది యర్వేదానికి సపరేట్గా సహన వవ్వతు ఇత్యాది ఉన్నాయో అలాగే సామవేదానికి కూడా దానికి చెల్లి శాంతి మంత్రము కలగడం అని మనం ఉందాము ఓం ఆప్త్యాయ మమాంగా ్రాణుశ్రోత్రమో బల ఇంద్రియాణమనిషదం బ్రహ్మ నిరాకు్యామి మా మా బ్రహ్మ నిరాకరోత్ ఈ శాంతిమంత్రము ఈ మొదటి పేజీకి ఎడము వైపు నుండి అనికరణ తదాత్మని నిరేయపనిషత్సూర్మాి సన్యి ఈ శాంతి మంత్రం యొక్క అర్థం కూడా ఒకసారి అనుకుందాము అయితే దానికంటే ముందు మొదటి మంత్రాన్ని ఒకసారి అని శాంతి మంత్రం అర్థాన్ని భావన చేద్దాము సో మొదటి మంత్రము ఈ పుస్తకంలో అయితే పద్నాలుగో పేజీలో ఉంది ఒకసారి ఈ పుస్తకం పట్టుకుంటే ఇంకా ఆనందగిరి ఇత్యాదికలు అన్ని చూడక్కల అవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి ఇంట్లో చూడక్కల ఎల్లరిగా అలా అనుకుంటున్నాను నేను స్వద్మానగోపేజీలో మంత్రం ఓ క ప్రతి క్రాణ ప్రథమ ప్రైతి కిత వాచని మా వదంతి చక్షుశ్రోత్రున ఓకా ఆ మంత్రానికి వచ్చే ముందు శాంతి మంత్రమును అర్థం చూసుకోవాలి తర్వాత భాష్యకారుల యొక్క సంబంధ భాష్యాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది ఈ శాంతి మంత్రము మనము భావనతో ఉచ్చరించదగిన మంత్రము చాలా మంచి మంత్రం ఆప్యాయంతో మమాంగాని ఈ దేహము ఇంద్రియములు ఉన్నాయిగా ఇవన్నీ కూడా పుష్టిగా ఉండుగాక ఎందుకంటే ఇవి పుష్టిగా లేకపోతే దేహాభిమానం నుంచి బయటపడడం కష్టం ఇంకా దీంట్లో ఏదో సీక్రెట్ ఫ్యాన్ వేసుకుంటారా అక్కగా ఓకే ఇది సీక్రెట్ ఏమంటే దేహాభిమానం నుండి బయటపడాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి ఘటిష్టకు మీకు ఏ భా ఏ భాగంలో దేహాభిమానం ఏ భాగంలో ఆరోగ్యం ఉండదో ఆ భాగము మిమ్మల్ని అది వెనక్కి లాగుతూ ఉంటుంది ఇప్పుడు కాలు వేలుకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి వేలుకి దెబ్బ తగలవచ్చు లేకపోతే దెబ్బ తగలకపోయినా కూడా దానికి ఏదో నొప్పి ఉండొచ్చు ఏదో ఆర్థరైటిస్ రిలేటెడ్ నొప్పు ఉందనుకోండి వీడు హీ హీస్ హీస్ పుల్డ్ బ్యాక్ టు దట్ స్పాట్ అలా ఉంటుంది కాబట్టి దేహము పహిల్వాన్ లాగా మంచి పుష్టిగా యుద్ధ యుద్ధ చేసి ఇట్లా ఉండక్కల్లా అలా ఉండకల్లా ఆరోగ్యంగా ఉంటుంది చాలు అంచేతనే మనం బాడీ బిల్డింగ్ చేయక్కల బాడీ బిల్డింగ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేసేది అన్నీ బాడీ బిల్డింగ్ కోసమే చేస్తారు అలా బాడీని బిల్డ్ చేసి అందరి ముందు ప్రదర్శిస్తారు దట్ ఈజ్ నాట్ అవర్ గోల్ కానీ అంచేతనే మనం ఏం చేస్తాం కండలు పెంచే పని చేయం మనం యోగా చేస్తాం అంటే కండలను సాగదిస్తాం స్ట్రెచ్ యోగా ఈజ్ స్ట్రెచింగ్ ఇట్ ఈస్ స్ట్రెచింగ్ వర్సెస్ వర్కింగ్ అవుట్ మేమైతే ఐరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటే దాన్ని వర్కౌట్ అంటారు అంటే ఎవరీ పార్ట్ ఆఫ్ ది బాడీ హెస్ టు మూవ్ వన్ మూవ్ వన్ మూవ్ And do work i mean yoga it is not about your workout it is about stretching the limbs and the muscles and the tissues avva stretches napudu vatlo unnatoda stress anta kuda pothundi avu aarogyamga unta nadovade kabatti yoga enduku cheyalante body ni condition lo pettukovadam kosam so so that you can go out of the body illu subham chesi vellipovali illu ela ఎక్కడ ఒక్కడ పాడేసి తాళం వేసుకొని వెళ్ళకూడదు మళ్ళీ క్లీన్గా పెట్టేసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోవాలి అలాగే బాడీని మంచిగా ఆరోగ్యం పెట్టేసుకుని దాన్ని దాన్ని దాన్ని మనం పరిమళం చేసుకోవాలి ఎనీవే సో కాబట్టి మమ అంగాన్ని ఆప్యాయంతో అంటే నా అవయవములు పుష్టిగా ఉండుగాక తర్వాత ఇంద్రియములు అవయవములు చేతులు కాళ్ళు ఇత్యాదులు ఫిజికల్ ఇంద్రియములు ఆ ఫిజికల్ బాడీని ఆశ్రయించి సామర్థ్యములు ఫ్యాకల్టీస్ అంటారు ఏమిటవి వాక్ అంటే వాగినేంద్రియము మాట్లాడే శక్తి ప్రాణ అంటే గ్రహణేంద్రియం అనుకోండి ముక్కు వాగినేయం ముక్కు ప్రాణ అంటే ముక్కు అనుకోండి గ్రహణేంద్రియం ఎందుకంటే ఇంద్రియాల వరసలో కనుక ప్రాణ శబ్దం అది గ్రహణేంద్రియం అవుతుంది ఇంద్రియాల ప్రవాహంలో ఇప్పుడు సడన్గా ఇంద్రియాల మధ్యలో మరొకటి రాదు ఇంద్రియాల మధ్యలో ఉంది కనుక దానికి ముక్కు అని అర్థం ఇంకొక అర్థం కూడా ఉంటుంది అన్నింద్రియములను ప్రవర్తిల్ల చేసేది అని అర్థం వస్తుంది ప్రాణః ప్రథమ ప్రైతియుక్త అని అక్కడ అర్థమే వస్తుంది ప్రథమ మొట్టమొదటిది మొట్టమొదటిది అంటే ప్రాణశక్తి అవుతుంది అని నేను చూడం భాషకారులు కాబట్టి ముక్కు వాగింద్రియము వాగ్ ప్రాణ చిక్షు చూపు చిక్షు అంటే చూపు సో కన్ను కళ్ళు అని మీరు అనొచ్చు శ్రోత్రం అంటే వినికిడి వినేటువంటి శక్తి నేను చెవి అని అనొచ్చు అథో బలం ఇంద్రియానిచే సర్వాణి ఇంద్రియములన్నీ కూడా ఇత్యాది ఇంద్రియములన్నీ కూడా పుష్టిని పొందుగాక ఓకే సో తర్వాత బలముందిగా ఈ బలము అది వేరే పెట్టండి ఇంద్రియానిచే సర్వాణి ఆప్యాయంతు అని అర్థం చెప్పండి సకల ఇంద్రియములు పుష్టిని పొందుగాక ఆప్యాయంతో అంటే పుష్టిని పొందుగాక అనర్థం ప్యా ధాన్ సో దేహంలోని అవయవములు పుష్టిని పొందుగాక ఇంద్రియములు పుష్టిని పొందుగాక బలమ్మనుంది ఇంద్రియాన్ని సర్వాన్ని ఇంకా బలమ్మని మాత్రం మిగిలి ఉన్నది దాన్ని ఎలాగ వ్యాఖ్యానం చేయటం మంత్ర వ్యాఖ్యానం ఇలాగే ఉంటుంది గ్లాస్ ఓవర్ చేయటానికి ఛాన్స్ ఉంటుంది కానీ చేయటం బలం అన్నదాన్ని మొత్తం దేహానికి అప్లై చేసి దేహము బలమును పొందుగాక అని అర్థం చెప్పుకోవాలి అది నేను వేరే రాసి పెట్టాను దేహము బలమును పొందుగాక తర్వాత సర్వం బ్రహ్మ సర్వము బ్రహ్మయే ఈ సర్వము నామరూపాత్మకంగా మనకు అనిపిస్తూ ఉంటుంది వాస్తవంలో ఇదంతా బ్రహ్మయే ఈ సర్వము కూడా ఈ నామరూప ఇది ఈ జగత్తుని మనం ఇది ఒక యథార్థమైన వస్తువు అనుకోకూడదు ఇది అంతా కూడా నామము రూపము అనుకుంటూ ఉండాలి నామరూపాలు నామరూపాలు అంటే అర్థమైతే అలా కనపడుతూ ఉంటుంది ఇదే స్టేజ్ మీద మీకు ఏం కనపడతాయి నాటకాల స్టేజ్ మీద ఏం కనపడతాయి ఏవేవో పాత్రలు అన్నీ కనపడతాయి అవన్నీ నామరూపాలు ఆ పాత్రలు అవి కావు వాళ్ళెవరో ఉంటారు అయితే నాటకాల్లో లేడీ పాత్ర కూడా పురుషులే వేసేవారు అక్కడ ఏదో దుశ్యంతుడు శకుంతల అంటే అక్కడ దుష్యంతుడు దుశ్యంతుడు కాదు శకుంతల శకుంతల కాదు ఈ శకుంతల అందంగా ఉంది కదా అని మీరు వెళ్ళి వాటేసుకుంటే వాడు మొగా వాడు అలా ఉంటుంది ఈ జగత్తు అదేదో ఈ బంగారు ఈ బంగారం మనం రక్షిస్తున్నది వాటేసుకుంటే అది ముంచేస్తుంది ఈ జగత్ అలాంటిది ఇట్ స్టేజ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఈజ్ అ డ్రామా ఈజ్ అ డ్రామా అని చేతి విల్ ఫాల్ కర్టెన్స్ పడిపోతాయి కర్టెన్స్ పడిపోయినప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వెళ్తున్నారు అలాంటిది ఈ జగత్తు ఇది సత్యం కాదు అయితే సత్య నామరూపాలు సత్యం కాకపోతే ఇంకేముంది అక్కడ ఇంకేం లేదు అంటే బౌద్ధం ఏమండి పరమాత్మ ఉన్నాడు అంటే వైదిక దాన్ని వేద ఉపనిషద్ధర్మం అవుతుంది ఓ రకంగా రెండు కరెక్టే ఓ రకంగా రెండూ కరెక్టే ఆభరణాలు ఏమీ లేవండి అక్కడ ఆభరణం అనేది ఒక్కటి కూడా లేదు ఇంకేముంది ఇంకేముంది ఇంకేం లేదు బంగారం ఉంది అన్నది మాట కరెక్టే ఏమీ లేదు అన్నమాట కరెక్టే పోతారు కరెక్ట్ ఇప్పుడు నామరూపాలు మిథ్య అది ఉన్నదే కాదు అసత్ అవి అంటే ఉన్నది అసత్త అంటే లేనిది నామరూపములు లేవు అని ఆశిస్తే ఇంకేముంది ఏమీ లేదు ఏమీ లేనే లేదు అంటే శూన్యవాదం ఉన్నది ఉన్నది అప్పుడే ఉన్నది ఉన్నది ఏదో అదివే ఉన్నది అంటే సద్వాదము అనే ఉపనిషద్వాదము అంటారు ఉపనిషత్తులలోనూ భాగవతంలోనూ కూడా ఆ సత్తుని శూన్యంతో పోల్చారు భాగవతంలో శృతిగీతంలో ఉంది శూన్య తులాం దరమాత్మ శూన్యముతో పోలితను కలిగి ఉన్నాడు అని చెప్పారు దాన్ని మీరు ఆలోచించండి ఏమీ లేదు అన్నదానికి ఉన్నదిగో పరమాత్మ ఏమి ఉన్నది అన్నదానికి ఆకాశమే ఉన్నది అన్నదానికి ఏమీ లేదు అన్నదానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది బొమ్మ పురుషులగా కాబట్టి రెండు కూడా కరెక్టే ఇన్ వన్ సెన్స్ ఇది కరెక్టే అది కరెక్టే ఫోకస్ బుద్ధుడి ఫోకస్ ఏమీ లేదన్న దాని మీదకి పోయింది శంకరాచార్యుల ఫోకస్ బ్రహ్మ దాని మీదకి పోయింది బ్రహ్మ అంటే అర్థం ఏంటో మీరు అనుకుంటున్నది ఏదీ లేదని అర్థం ఎందుకంటే మీరు అనుకుంటున్న సర్వము దేశకాల పరిధులకు లోబడి ఉంటాయి బ్రహ్మ అంటే దేశకాల పరిధులకు అతీతమైనది అంటే ఏమైందండి సో మీరు అనుకుంటున్నది ఏదీ లేదు అని అర్థం మంచిది కాబట్టి సర్వం బ్రహ్మ ఈ బ్రహ్మ యొక్క నుంచి పట్టుకొచ్చావా ఇది మాకే ఈ బ్రహ్మ ఎప్పుడు వినలేదు పెట్టలేదు అంటే ఔపనిషదం బ్రహ్మ మీరు ఈ తెలుసుకోవాలన్నట్లయితే మీరు ఉపనిషత్తులను ఆశ్రయించాలి ఓ శిష్యుడు అంటే మనం శాంతి మంత్రం వ్యాఖ్యానం చేస్తున్నాం వ్యాఖ్యానం మొదలు పెడితే మరి అలా పోతూ ఉంటుంది ఓకే శాంతి మంత్రమే కదా ట్రైన్ చేయమంటే ట్రైన్ చేయచ్చు బట్ మంచి పాయింట్లు ఇవ్వకుండా గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఓ శిష్యుడు గురువుగారిని అడిగాడు పురుషం పృచ్ామి ఉపనిషత్తులోనే అక్క పురుషుణ్ణి గురించి చెప్పండి గురువు గారు అలాగే చెప్తాను కూర్చొని వైకుంఠలోకము విష్ణువు అని మొదలుపెట్టాడు నో నో నో నో ఔపనిషదం పురుషం పుచ్చామి మీరు పురుషుడు అనగానే అయోధ్యలో రాముడు లేకపోతే ద్వారకలో కృష్ణుడు ఇలా మొదలు పెట్టద్దు మాకు ఔపనిషదం పురుషం పుచ్చాము ఉపనిషత్తులలో ఉండే ఉపనిషత్స భవం అది ఆ ప్రత్యయం ఉపనిషత్సు భవం ఉపనిషత్తుల్లో ఏంటి ఉండే అంటే అయితేనే ఊ కాస్త అవు అయింది ఉపనిషత్తుల ఎందు ఉండే పురుషుడు కావాలి ఉపనిషత్తుల్లో ఉండే పురుషుడంటే బ్రహ్మ ఇంటి ఇంక ఏ పురుషుడు ఉండడాక్కడ పురుషుడా అంటే పూర్ణం కాబట్టి ఆ సర్వం బ్రహ్మ ఔపనిషదం జీవితంలో ఎప్పుడూ కూడా మనము నామరూపాలని వెంటబడి బ్రహ్మను నిరాకరించడం అనే బుద్ధి తక్కువ పని ఎప్పుడు చేయకుండుగాక నామరూపాలు వెంటబడి ఒక మహారాజు ప్యాలెస్లో పడుకుని నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒంటి గంటకి రూఫ్ ఉంటుందిగా రూల్స్ మీద ఎవడో పరిగెత్తుతున్నట్టుగా శబ్దం పడుతుంది వెంటనే ఎవడనా వాడు పిచ్చి మ్యాడ్ ఫెలో అర్ధరాత్రి రూఫ్ మీద ఎవడో పరిగెత్తుతున్నాడు అని ఒక్క కేక నిద్రలోంచి నిద్రకు భంగం కలిగిందని అంటే పైనుంచి సమాధానం వచ్చింది నా గుర్రం తక్కిపోయింది వెతుక్కుంటున్నాను అని సమాధానం అంటే పిచ్చేడుగా ఎవరు రావాడు ఎవరు అంటే పక్కన భటులు వాళ్ళు వస్తారు ఈ లోపల ఈ లోపల ఈయన కోపం ఎవరు రవడు గుర్రం రూఫ్ ఉంటుందిరా మూర్ఖ అంటారు మరి నువ్వు ఆనందం ప్రవస్సుల్లోనూ లైన్లోనూ మాదట ద్రవ్యాల్లోనూ అమ్మాయిల డ్యాన్సుల్లోనూ ఉన్నప్పుడు నేను గుర్రావు రూఫ్ మీద ఉంటే అభ్యంతరం ఏంటన్నాడు అయినప్పటికీ స్టన్నైపోయాడు నెత్తి మీద కొట్టినట్టు అనిపించింది ఇంకా నోరు గుట్లు మాట్లాడారు వెళ్ళిపోయాడు తర్వాత ఆయన కోసమే అయా మహాశయా తమరు ఎవరు ఎక్కడున్నారు హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు ఏమిటి ఇప్పుడు భోటలు వచ్చారు ఎలా రూఫ్ మీద మహాత్ముడు ఉండి అంటే ఎవరు లేరని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు అయిపోయాడు మొన్నాడు రాజ్యసభ జరుగుతుంది రాజ్యసభ జరుగుతుంటే సభలో కూర్చున్నాడు ఆయన కానీ మనస్సు మనస్సులో లేదు ఎందుకంటే మనస్సుని కుదిపేసి పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ మహాత్ముడు ఆయన ఎవరో ఎక్కడో ఎంత మాట అనేశాడో రోజు ఈ భోగాల వెంబడు మనం బరువులు తీసుకున్నాం దాంట్లో ఆనందం లేదని చెప్పేసి ముఖం మీద కొట్టి చెప్పినట్టుగా చెప్పాడే ఈ రాజ్యాధికారము ఈ సంపదలు ఈ భోగాలు వీటిల్లో ఏమీ లేదని చెప్పాడు మహాత్ముడు ఎంతటి మహాత్ముడో కదా అతనికి తెలివి జ్ఞానం వచ్చేసింది అతనికి ఆ మాటకి ఇది రెడీ అనమాట ఆ రాజు ఆయన ఆయన కోసం భటుల్ని పంపించాడు వెతకండి రావడో ఉంటాడు రా నేను రాత్రి వచ్చాడు ఎవరు ఇంత దాకా సమాచారం రాలేదు ఈ లోపల ఆ ద్వారం దగ్గర ఒకడు ఏదో గలాట అవుతోంది ఏమిటి ఆ గలాట అంటే ఆ ద్వారం దగ్గరకు ఒకడు వచ్చాడు వచ్చి నేను లోపలికి వెళ్తానంటాడు ఎందుకు రా నువ్వెవడెవరా లోపలికి ద్వార బాలకులు పంపిస్తారా మరి అదే ఈ టెంట్ ఉంది కదా ఈ గుడిస టెంట్ టెంట్ నేమంటారు టెంట్ని టెంట్ వేస్తా గుడారం ఈ గుడారం లోకి నేను కూడా వెళ్తానంటాడు మూర్ఖ గుడారం ఇది రాజమహలు రాజ దర్బార్ నడుస్తోంది మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు ఇది గుడారం అనుకుంటున్నారా పోవతలకి అని ఆ భటులు వీళ్ళు తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతనేమో వెళ్ళిపోడు నేను గుడారంలోకి వెళ్లాల్సిందే నేను గుడారంలోకి వెళ్లాల్సిందే అలం చేస్తూ ఉంటాడు ఆ మాట వినపడుతున్నాడు రాజుకి నిన్న రాత్రి ఊఫ్ మీద వినపడ్డ మాటే వెంటనే ఆయన తీసుకురండి ఎలా ఎవరు తీసుకొస్తాడు తీసుకొచ్చి మా కూర్చుని కూర్చోబెట్టి మహాశయ మీరు ఏమిటి గుడారం అనేది ఉంటున్నారు అవును నేను గుడారంలోకి మీరందరూ ఉన్న గుడారంలోకి మాత్రం నేను మాత్రం ఎందుకు రాకూడదు వస్తానంటే వాడు ఆపిస్తున్నాడు అని అంటే మహాత్మ ఏం మీరు అలా మాట్లాడతారు గుడారం అంటారు ఏమిటి ఇది రాజు కదా రాజు దర్బార్ కదా అంటే నాకేమో గుడారం రాజే అనిపిస్తున్నాయా నేను ఇంతకు ముందో సారి వచ్చాను వచ్చినప్పుడు నాన్న కూర్చుని వాడు సింహాసనం మీద ఇప్పుడు ఆయన దోయడు అందరికీ చేసారు తాత కూర్చునివాడు ఆయన పోయాడు ఇప్పుడు వచ్చే నువ్వు కూర్చున్నావు నువ్వే పోతావు మరి దీన్ని గుడారం అనకపోతే ఏమంటారు గృహం అయితే గృహంలో ఉన్నావంటే ఉండాలి వెన్ న్యూసే యువర్ హోమ్ యూ చూపిస్తే నువ్వేమో అలాగే కొద్దిసేపు ఉంటావు పోతావు అంటే గుడారమని అంటారు దాన్ని ఉండేదాన్ని శాశ్వతంగా నిత్యంగా ఉండేదాన్ని ఇల్లు అప్పటికప్పుడు ఇది పిచ్చి ది కెంట స్టే ఫర్ అయిల్ అండ్ గోవే అన్నదాన్ని గుడారం అంటారు కాబట్టి నాకైతే గుడారం లాగా కనపడిందంట అది ఎప్పటికీ రాజుగారి కాళ్ళవి పడిపోయి కరెక్టే ఇది గుడారమే అని చెప్తారు సో ఇక అసెందుకు చెప్పానంటే సర్వం బ్రహ్మ ఔపనిషదం మాహం బ్రహ్మ నిరాకు్యాం ఈ నామరూపాల చక్కర్లో పడి బ్రహ్మని నేను ఎప్పుడూ మిస్ కాకుండుగాక బ్రహ్మను త్రోసి పొచ్చకుండుగాక నిరా మా నిరాకుర్యాం సో నేను బ్రహ్మను నిరాకరించకుండునుగాక అయితే బ్రహ్మను నేను పట్టుకుంటే ఏమైపోయింది బ్రహ్మను నన్ను కూడా పట్టుకోవాలి అని ఇప్పుడు దీంట్లో శరణాగతి ఉంటుంది ఆ శరణాగతికి హేతు ఏమిటంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనే కృషి అనే సాధన చేస్తాడు జిజ్ఞాసు కానీ దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేసరికి వీడు ఉండడు జిజ్ఞాసు గాయమైపోతాడు హీ డిజ్ అపియర్స్ కాబట్టి ఏ వ్యక్తి ఉపనిషత్తులను అధ్యయనం చేసే తత్వాన్ని తెలియాలని కోరుకున్నాడో ఆ వ్యక్తి ఉండడు తర్వాత నది సముద్రంలో కలిసినట్టుగా దీవుడు ఈశ్వరుల్లో కలిసిపోవాలి అయితే నదికి జే సముద్రంలో కలుస్తుందా సముద్రం ఎదురు వచ్చి నదిని వాటేసుకుంటుందా మీరు ఎప్పుడైనా సంగమం దగ్గరికి వెళ్ళి చూడండి సంగమం దూరం నుంచి చూస్తే సంగమానికి పది మైళ్ళ దూరానికి వెళ్తే నది ఉరకలు వేస్తూ ప్రవహిస్తూ సముద్రం వైపు పరుగులు తీస్తూ కనపడుతుంది కానీ నది సముద్రానికి సంగమానికి ఒక మైల్ దూరానికి మీరు వెళ్తే మైలు రెండు మైళ్ళ దూరానికి వెళ్తే నది సముద్రంలోకి వెళ్ళదు సముద్రం నది లోపలికొచ్చి కౌగులించుకుని ఆ నదిని ఉప్పు తీరు పిల్ల మార్చిపరేస్తుంది అంచేతనే కోటిపల్లి దగ్గర సముద్ర నది గోదావరిని పడ ఉంటుంది ఇది గోదావరి రూపా అంటే ఐదు మైళ్ళ డౌన్లో అది సముద్రంలో కలుస్తుంది కోటిపల్లి దగ్గర నది వెళ్ళి సముద్రంలో పడదు సముద్రం పైకొస్తూ కాబట్టి జీవుడు దేవుళ్ళు కలవడం అన్నా దేవుడు జీవుల్లో జీవుడిని కలలో కలుపుకుంటాడు మోర్ లైక్ దాట్ కాబట్టి మన సాధన ఎంతవరకు ఉపయోగపడుతుందంటే అహంకారాన్ని డిజాల్వ్ చేయటం వరకే ఉపయోగపడుతుంది అహంకారాన్ని డిజాల్వ్ అయిపోతే కలుపుకునేవాడు దేవుడే కాబట్టి మాహం బ్రహ్మ నిరాకురియాన్ మామా బ్రహ్మ నిరాకరోత్ జీవుడు దేవుల్లో కలవాలంటే జీవుడు సాధన చేయటం ఎంత ఆవశ్యకమో దేవుడు జీవుణ్ణి తనలో కలుపుకోవడం కూడా అంతే ఆవశ్యకము అనే ఈ సత్యాన్ని గుర్తించి మన వైపు నుంచి మాహం బ్రహ్మ నిరాకురియాన్ మామా బ్రహ్మ నిరాకరోత్ దీన్నే కొంతమంది ఆచార్యులు ఎలా చెప్తారంటే జ్ఞానము యొక్క బలం చేత నేను పరమాత్మను పొందుతాను అని జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది నా సాధన చేత జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానము యొక్క బలం చేత పరమాత్మను నేను పొందేస్తాను అంటే అది కూడా అహంకారమే ఆ అహంకారం అడ్డుపడుతుంది ఫైనల్గా నేను జ్ఞానిని అన్నాడంటే వాడు జ్ఞానం అజ్ఞానం కాబట్టి నేను సాధన చేసి జ్ఞానబలంతో పరమాత్మను పొందుతాను అని కాదు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే నేను పరమాత్మను చేరుకుంటాను అనే అనే దాన్ని సత్యం కాబట్టి దాన్ని గుర్తిస్తూ మాహం బ్రహ్మ నిరాకు మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం మే అస్తు జీవితంలో సత్యవస్తు నిరాకరణం అన్నది ఎన్నడూ ఉండరాదు ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సత్యవస్తువు నిరాకరణం చేస్తాం సత్యవస్తువును నిరాకరిస్తాం ఇప్పుడు ఎవరితోటో విరోధం వచ్చిందనుకోండి ఆ విరోధంతో దాని గురించి ఆలోచిస్తూ నెక్స్ట్ స్టెప్ మీరు ప్లాన్ చేస్తున్నారు నేను ఇంకే దృష్టాంతం కోసం చెప్తూ ఉంటాను అంతకంటే మరేం కాదు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పండి ఏం లేదు నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేస్తున్నాను అనుకోండి అంటే అర్థం ఏంటో తెలుసునండి నేను సత్య వస్తువును నిరాకరించాను అర్థం సత్యవస్తువు పడ్డాక రెండు లక్షలు ఐదు లక్షలు బాకీ ఉన్నాడు అది వాడు నాకు ఇవ్వట్లేదు కాబట్టి వాడి మీద నేను విరోధాన్ని ప్రాక్టీస్ విరోధాన్ని నేను కార్యరూపంలో పట్టుకొస్తాను అని మీరు ప్లాన్ చేశారనుకోండి మీరు సత్యాన్ని నిరాకరించారు ఏమిటి సత్యము ధనము అన్నది మిత వాడు మనకి ఇవ్వాలి మనం వాడికి ఇవ్వాలి ఇవన్నీ కూడా డ్రామా స్టేజ్ మీద డ్రామా చేయడం తెరపడిపోతుంది కొద్దిసేపట్లో తెరపడిపోతుంది వాడిచ్చేది ఉండదు వీడి పుచ్చుకునేది ఉండదు ఏమంటే సినిమాలలో లేకపోతే స్టేజ్ మీద వాడు అప్పించినవాడు ఇంకోడప్పు పుచ్చుకున్నవాడు అంటాడు ఏమిటవుతుంది వాళ్ళకి వాట్ విల్ హ్యాప్ అండ్ ఎంత ఎంతసేపు వీడు అప్పించినవాడు పుచ్చుకున్నవాడు అనే ఈ గలాట ఈ కలహం ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉంటుందో చెప్పు ఉంటుందా స్టేజ్ డార కట్ అండ్ డావ్ అని డైరెక్టర్ కూర్చొని కట్ అండ్ డావన్ బెడబ తెరబడిపోతుంది అంతవరకు ఉంటుంది ఆ సత్యాన్ని నిరాకరించి మీరు కనుక ఒక యాక్షన్ మొదలుపెట్టారంటే మీరు సత్య వస్తువు నిరాకరణం అయిపోయింది తర్వాత వీడు మిత్రుడు వీడు శత్రువు అన్నప్పుడు మీరు సత్య వస్తువు నిరాకరణం చేశారు మరి సత్యాన్ని ఉడికే వింటే సరిపడలేదు దాన్ని పట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి కాబట్టి నా జీవితంలో ఆ ధైర్యం ఉండుగాక చాలామంది వింటారు చాలామంది విని సత్యాన్ని పర్పస్ఫుల్గా పక్కదారి పట్టించేస్తారు పర్పస్ఫుల్గా దానికి వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తారు సత్యానికి చెప్తున్నదేదో అది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆ చెప్తున్న దాన్ని వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తారు ములా నసరుద్దీన్ ఒక ఈ ములా నసరుద్దీన్ ఓ రోజుని ఆయన భార్య ఎక్కడికో వెళ్ళి బజార్కి వెళ్ళి వచ్చింది అలా జ్ఞాని అలా చెప్తారనమాట వివా బజార్ నుంచి వచ్చి హే హే నసరుద్దీన్ టూ నోదస్ నేను వస్తుంటే ఒక బీదవాడు చాలా దీనావస్థలో ఉన్నాడు వాడు నా వెంటబడ్డాడు వెంట పడితే నాకు జాలి కలిగి నేను ఒక పావలా వాడికి ఇచ్చాను పావలా అంటే త్వర ఎక్కువ మామూలుగా పైసిస్తారు లేకపోతే అర్ధనా ఇస్తారు మహా అయితే అలాంటి రకంగా పావలా ఇచ్చేశాను పావలా ఇచ్చేసింది అవి పావలా అంటే ఆ రోజుల్లో చాలా విలువండి సో పావలా ఇచ్చాను అని చెప్పింది ఓహో అలాగా అన్నాడు ఆయన వెంటనే అతను అతను గుడ్డివాడు వాడు గుడ్డివాడు వాడికి చూపు కూడా లేదు పుట్టు గురుడి పైగా వాడు అడుక్కున్నప్పుడు కూడా అమ్మా పుట్టుగురుడ్డి అని కూడా అడుక్కుంటున్నాడు నేను పావలా వేస్తే వెంటనే వాడు చేతితో ఆ పావలాని వెంటనే గుర్తుపెట్టాడు పావులాని వీడి కేసేసి అమ్మా వాట్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ యూ ఆర్ అన్నాడు హీ హీజ్ నాట్ బ్లైండ్ అని చెప్పింది ఆవిడ అసలు వీడంటాడు వీడు గ్రైండ్ ఖచ్చితంగా బ్రాండ్ కాడు ఇంతవరకు నేను ఒక్కళ్ళు ఏం నవ్వుతున్నాను అలవాటు బ్రైండ్ గారి వేరంటాడు వీడు అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది ఆవిడ చెప్తుండదేమిటి వీడి అర్థం ఏమిటి అసలు ఆవిడ చెప్పేసరికి వీడియో ఈయన ఎంటర్ప్రిషన్కి ఏమన్నా భగవద్గీత సౌందర్యాన్ని చూశాడు ఆవిడ చెప్తున్న బోల వేరు దాన్ని ఈయన ఇష్టం విధంగా ఇంటర్ప్రెట్ చేసేసాడు తనకు నచ్చిన విధంగా ఇంటర్ప్రెట్ చేసేవాళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించి భగవద్గీతను ఇలా చేస్తూ ఉంటారు భగవద్గీత యాసిటీజ్ అని పేరు పెట్టి వేరు దేవుడు వేరు అని ఏదో పుచ్చే ఇంటర్ప్రిటేషన్స్ ఆయన ఏం చెప్తున్నాడు క్షేత్రజ్ఞం చాటి మాన బుద్ధి అని ఆయన అంటుంటే ఈడు వేరు దేవుడు వేరు అనడానికి అసలు మనస్సు ఎలా వచ్చింది కాబట్టి అలా శ్రవణం అన్నది అలా ఉండకూడదు శ్రవణం ఎలా ఉండాలంటే సత్యాన్ని నిరాకరించేదిగా ఉండకూడదు శ్రవణ సమయంలో సత్యాన్ని పట్టుకోవాలి మననము సత్యమునే మననం చేయాలి నిధుధ్యాసనం కూడా సత్యమునే నిధుధ్యాసనం చేయాలి తర్వాత జీవితంలో ఆచరణలో కూడా సత్యమే ప్రతిఫలించేట్లుగా ఉండాలి అట్ ఎనీ లెవెల్ ఈ సత్య నిరాకరణము అనే దోషము నాకు కలుగకుండా భగవద్గీత మోదీ అంటే అయితే అంత వివరంగా డీప్ గా తెలియదు వీళ్ళు చక్కగా సప్లై చేస్తారు ఇప్పుడు ప్రతి హోటల్లో వెస్ట్ లో ఇక్కడ ఎలా ఉందో నేను ఎక్కడ ఇక్కడ నేను హోటల్స్ లో ఇక్కడ లేను వెస్ట్ అప్పుడు ఇప్పుడు హోటల్ లో మకా చేస్తూ ఉంటాం మీకు వెళ్ళగానే బైబుల్ను ఏ ఈ పుస్తకం ఉంటాయి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి బైబిల్ ఉంటుంది నేను బైబిల్ చదివింది హోటల్స్ లోనే ఎందుకంటే బైబిల్ పుస్తకం కొనాల్సిన అవసరం లేదు హోటల్కి ఇదివరకు వెళ్ళివాడిని ఈ మధ్య వెళ్ళట్లేదు హోటల్లో ఉన్నప్పుడు కాలిఫోర్నియా వెళ్తే హోటల్లో ఒకటి ఇవ్వండి మంచిగా ఉంటాయి హోటల్స్ భోజనం మనం భిక్షాది ఉంటుంది మక్కా ఒకటి అక్కడ బైబిల్ ఉంటుంది అది ఆ వారం రోజుల్లోనే ఆ బైబిల్ని సరిచేసేయడం ఒక గాస్పెల్ అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి చదివితే ఇంకో గాస్పిల్ ఆ రిపీటేషన్ ఒకసారి చదివితే సరిపడదు కదా రెండు మూడు సార్లు చదివితే కానీ బుద్ధికి బాగా రాదు రెండు పెడతారు ఒకటే ఉంది ఇప్పుడు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ గిడియన్ బైలు గిడియన్ అని ఒక గ్రూప్ ఉంది గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు పెడతారు ఇట్ ఈజ్ అ ఎందుకంటే వాడు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కలిపి ప్రింట్ చేసి పెడతాడు ఒకటే ప్రస్తుతంలో న్యూ టెస్ట్మెంట్ ఈజ్ అ నెగేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అదే రకం కాంట్రడిక్షన్ అలాగే ఉంటుంది ఇది మన దగ్గర కర్మకాండమేను పునిషత్తుని కలిపి ఒకే పుస్తకం వేసినట్టు సంథింగ్ లైక్ దాట్ అస్తు సో ఎప్పుడు కూడా నిరాకరణం ఉండకూడదండి అనిరాకరణమస్తు మే మే అంటే మహ్యం అనిరాకరణం వస్తు నిరాకరించుట అనేది ఉండరాదు సత్య వస్తువును నిరాకరించరాదు సత్య నిరాకరణము అంత దోషం అధికారి కాదు సత్కాలము నుండి ఉండే రాగద్వేషముల ఒత్తిడికి నూనైపోయి సత్యాన్ని నిరాకరించుట అనే పొరపాటు చేయకూడదు ఆ పొరపాటు చేయకూడదు ఒకప్పుడు మనకి తెలిసిపోతుంది మేము మిస్టేక్ చేస్తాం ఎవరో పరుషంగా పాయింట్అవుట్ చేస్తాడే పరుషంగా పాయింట్అవుట్ చేస్తాడు పాయింట్అవుట్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏది మనమే మిస్టేక్ మన ఉందని తెలిసిపోతుంది తెలిసిపోయినా పైకి గంభీరంగా ఏ నాదేం తప్పు లేదని వీడు దబాయిస్తాడు దబాయింద్ర ఉంటే తెలుసు కదా అంటే తెలిసి కూడా నిరాకరణ చేస్తున్నారు సత్యాన్ని అంత పొరపాటు అది అలా చేయకూడదు వెంటనే సారీ ఐ మేడ్ ఎ మిస్టేక్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ అని వెంటనే రెడ్ రెడ్ డ్రెస్ అంటే మిస్టేక్ ని కవర్ అప్ చేసేందుకు ఏదైనా అంటే చేసేయాలి ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ అని అలా ఉండాలి తప్ప దాన్ని ఓనప్ చేసేయాలి మిస్టేక్ ని సో దాట్ ఇది కన్నా టేకప్ ద ట్రూత్ హోల్హార్టెడ్లీ అలాగే ఉండాలి ఈ ప్రార్థన చాలా గొప్పది అనిరాకరణమస్త్వ నిరాకరణం మేస్తూ ఇక తదాత్మని నిరతే ఏ ఉపనిషత్సర్మా సో అంటే ఏ ఉపనిషత్సూ ధర్మా అది తదాత్మని అంటే ఆ తంటే అర్థమేమిటా అని చూస్తున్నాను నేను తదంటే బ్రహ్మ తదాత్మ అంటే బ్రహ్మ అభిన్నమగు ఆత్మ కింద రాసు ఇట్ వాజ్ నాట్ ఇట్ నాట్ కెప్ట్ అసైడ్ ఆత్మ అంటే ఆ ఆత్మ అంటే ఏంటి బ్రహ్మ అభిన్నమగు ఆత్మ తదాత్మని నిరతే నేను ఆ బ్రహ్మాభిన్నమగో ఆత్మ ఎందు ప్రీతి కలిగి ఉన్నాను తదాత్మని నిరతే నిరతే మయి అనమాట అదే మయి కూడా ఉంది కదా తదాత్మని తదు తచ్చాసో ఆత్మా అదే అదే బ్రహ్మ అదే ఆత్మ అటువంటి ఆత్మ నేను నిరతుడనై నిరతుడు నిరంతరముగా ప్రీతి ఉన్నాను అటువంటి నాయందు ఆ ధర్మములు ఉండు కాక ధర్మములు అంటే కర్మ కర్మకాండకు చెందిన ధర్మములు వేరు ఉపాసనా చెందిన ధర్మములు వేరు జ్ఞానకాండకు చెందిన ధర్మములు వేరు కర్మకాండకు చెందిన ధర్మములో హోమము భర్తే చేయాలి భార్య చేయకూడదు ఆవిడి చేయదగ్గ హోమాలు ఉంటాయి పత్మీశయ్యాజ అనే యజతి అని పత్మీసయ్యాజ హోమములోనే ఆ హోమాలు మటుకు ఆవిడ చేస్తుంది ఆవిడ వచ్చి చేస్తుంది మిగతా హోమాలన్నీ భర్తే చేస్తాయి అక్కడ ఎవడు హోమం చేసినా ద్రవ్యాన్ని దేవత కోసం అగ్నిలో వేయడమే కదా ఎవడు చేస్తేనే ఇలాంటి మాటలు కుదరదు అక్కడ భేదపూర్వకంగానే ఉంటుంది ఇవి అది ఇది అంతా ఒకటే అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి సో ఇప్పుడు సత్యనావృతం చేసి వెంకటేశ్వరుడు దీపారాధన చేశారనుకోండి సచినామ్రతం నైవేద్యం అయిపోయింది ప్రసాదం వెంకటేశ్వర దీపారాధనకి ఆ ఇది ఇదే ఇంకోసారి పెట్టేయంటే ఒప్పుకోరు అది ఆల్రెడీ నైవేద్యం పెట్టేసింది ఇంత పనికి రాదు మళ్ళీ గొడబ అదే దేవుడు కదండి ఇలాంటి మాటలు పనికి రావు అక్కడ ధర్మాలు వేరే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఆ ధర్మాలని పాటించాలి ఉపాసనా సందర్భంలో ధర్మాలు అక్కడ అవి పాటించాలి ఇక్కడ ఇక్కడ మనకు ఆ ధర్మాలతో సంబంధం లేదు ఇప్పుడు అవన్నీ నెత్తి నేసి కూర్చుంటే ఇంకా తత్వం పట్టుకున్నట్టే ఉపనిషద్ధర్మములు ఉంటాయి ఏమిటి శమము దమము ఇత్యాది ఉపనిషద్ధర్మాలు ఉంటాయి సో మౌనము నిమిత్త దేశ సేవిత్వము రెండు గీతలో గోల్డ్ చెప్పారు ఉపనిషత్తులలో చెప్పిన ధర్మాలు వాటిని అలాగే మీకు ఇచ్చే ద్వార మనసి ప్రాజ్ఞాకథోపనిషత్తులు వాలింగ ఏమను మనస్సులో విలీనము చేయవలేను అంటే ఉంటే విడవడా వాక్కోడదు ఎంత అవసరమో మాట్లాడారు సో ఆ రకంగా ఉపనిషత్ ధర్మాలు ఉంటాయి కర్మకాండలో ఏమిటి అలా ఉండడమే మంత్రం మీద మంత్రం చెప్తూ ఉండడమే ఏదో ఒకటి వెళ్ళిస్తూ ఉండడం తెలిసి ఇక్కడ మౌనంగా ఉండడం కాబట్టి ఉపనిషత్తులైన ధర్మములు వీటిని ఆత్మధర్మములు అంటారు యో అది నాయందు సఫలమగుగాక సో తేమయి సంతు తేమయ సంతు ఆ ధర్మములు నాయందు ఉండుగాక ఓం శాంతి శాంతి శాంతి మూడు రకముల తాపములు లేకుండుగాక తాపము అంటే మనస్సులో ఉండేటువంటి ఒకనొక అవస్థా విశేషము దేని వలన మనిషి చాలా కష్టపడతాడో దుఃఖపడతాడో అటువంటి అవస్థా విశేషానికి తాపము పేరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉందనుకోండి హ్యూమిడిటీ కూడా ఉందనుకోండి అప్పుడు మీకు ఏం అనుభవానికి వస్తుంది ఫిజికల్గా తాపము అనుభవానికి వస్తుంది ఫిజికల్ అని ఒకప్పుడు ఆ టెంపరేచర్ బాగా ఉంది ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఉన్నాడు కంఫర్టబుల్గానే ఉన్నాడు కానీ హృదయములో తాపము దుఃఖము అనుభవానికి వస్తుంది ఏదో బెంగా ఏదో అటువంటిది ఏదో అనుభవానికి వస్తుంది కాబట్టి అటువంటి తాపములో అనుభవానికి వస్తున్నంత కాలము ఏకాగణం చేతనైతేనేమి అజ్ఞానం వల్లనే అనుభవానికి వస్తాయి పాపం అనుభవానికి వస్తూ ఉంటే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతారు కాబట్టి హృదయంలో శాంతి నిలబొనడము అత్యావశ్యకం ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే శాంతి అత్యావశ్యకం శాంతి మూడు రకాలుగా చెడిపోతుంది ఆధిభౌతికమైన హేతువుల చేత ఆధిదైవిక హేతువులు ఆధ్యాత్మిక హేతువులు మూడు రకాలుగా శాంతి అశాంతి పుడుతూ ఉంటుంది ఆధ్యాత్మికం అంటే ఒంట్లో బాగుండదు జ్వరం వస్తుంది జ్వరం వస్తే ఆత్మ బ్రహ్మ ఇవన్నీ ఏమి భావన చేయగలుగుతాడు గాయత్రీ మంత్రం చేపించాలంటే కూడా ఉత్సాహం ఉండదు జ్వరంలో ఉన్నవాడు ఏం చేయగలుగుతాడు కాబట్టి అది ఆధ్యాత్మికమైన పాపము ఆదిభౌతిక అంటే ఫిజికల్గా ఏదో అల్లరిగా ఉంటుంది ఆది భౌతికం పక్కన పెళ్లివారు పెళ్లి చేస్తూ సన్నా మేళం ఈ సన్న ఈ ఫ్లాట్లలో సన్నాయి మేడం ఏమిటి ఏదో పెడతాడు అది దాన్ని ఏం చేస్తాడంటే ఆ వరండాలో పెట్టిస్తాడు వాడు ఊరికే వచ్చిరానికి సన్నాయి వాడు కొట్టి పోసేస్తూ ఉంటాడు ఏమి సన్నాయి ఎవరు సన్నాయి మీదే మహా విద్వాంసులు ఏమన్నానా ఏదో తుత్ ఊరుతూ కూర్చుంటారు వీళ్ళు ఒక రాత్రి పన్నెండు గంటలకి ఇండియా క్రికెట్ నెగ్గిందని బాణాసంచేస్తారు దాంతో మేము నిద్ర ఆ రాత్రి మేము నిద్ర చనిపోతుంది మొన్నడంతా కూడా నిద్ర సరిగ్గా లేనటువంటి ఇబ్బందులు ఉంటాయి దీన్ని ఆది భౌతిక దుఃఖంగా ఉంటాయి చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే దుఃఖాన్ని ఆది దైవిక దుఃఖం అంటే ఏదో ఏప్రిల్ నెలలో వర్షాలు మూడు రోజులు ఆ మూడు రోజులైపోయి ఇంకో రోజు త్వరగా ఉన్న టనికృష్ణని ఇంకా ఐదో రోజు నుంచి మొదలుపెట్టి సూర్య భగవానుడు తాత తీసేస్తాను జాగ్రత్త అగ్ని నిప్పు గు అగ్ని మీద గుజ్గురం వెళ్ళిపోతూ ఉంటుంది ఫార్టీ ఫైవ్ వెళ్ళిపోతాయి దీన్ని ఏమనాలి అంతకుముందు వర్షం కురిపించిన దేవుడు ఆయనే ఆ దేవుడు పర్జన్య దేవుడు ఈ దేవుడేమో దేవుడు అంటే దేవత ఇలాగే మండిపడిపోతున్నాడు ఇవన్నీ ఆది దైవిక దుఃఖము ఇవన్నీ కూడా మనస్సుకి తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి విశ్రాంతి లేకుండా చేస్తాయి ఫిజికల్గా కూడా ఇవన్నీ శాంతిస్తూ అంటే ఓ లెవెల్కి తగ్గితే మనం ఆత్మస్వరూపం వైపు పయనించగలుగుతాము అందుకోసం ప్రార్థన ఓం శాంతి మంత్రం అనేసిద్దాము ఓ ఇంకా రేపటి నుంచి మంత్రం అంటూ ఉండగానే ఆ భావన చేసుకోవటానికి చాలా బాగుంటుంది అందుకోసం అర్థం చెప్పాను ఓం ఆప్యాయంతో మమాంగా వాణశిక్షుశ్రోత్రమోబలంద్రియాణి ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకు బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తూ తదత్మని నిరే ఉపనిషత్సర్మా పతతి ప్రేషితం మనహీ మనస్సు పరుగులు తీసుకోండి పతతి పరుగులు తీయవే మామూలుగా ఎరే వెళ్ళి చూసిరారా అంటే నడిచి వెళ్ళొచ్చు కదా నడిచి వెళ్ళడు పిల్లలు పిల్లలు నడవరు వాళ్ళు గెంతుతాడు దూకుతాడు దుమ్ముకడం పద్ధతి అంటే దుముకుతోంది ఈ మనస్సు దుమికేస్తోంది దీని వెనకాల ఉన్న ఆ ఫోర్స్ ఏమిటి అని ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారు కేవలం ఇషితం అని ఒక పదము ప్రేషితం అని ఇంకో పదము కేన ఇషితం మన ఇషితం ప్రేషితం ఇషితంకే ప్రాపెడితే ప్రేషితం అయింది అయినా మరి ఇషితం అన్నారు ప్రేషితం అన్నారు ఏమిటిది ఇంకా దీని మీద వ్యాఖ్యానము ఇదంతా కూడా భాష్యకారులు మనల్ని నడిపిస్తారు అయితే దానికి ముందు దీనికి సంబంధాన్ని తెలియాలి ఎందుకంటే మీరు ఎత్తుకోవడం ఎత్తుకోవడం డెబ్భై మొత్తం ఉన్నది చాప్టర్లు అయితే డెబ్బై చాప్టర్ ఎత్తుకున్నారనుకోండి ఉన్నవి ఎనభై డెబ్బై ఆరో చాప్టర్ డెబ్భై చాప్టర్ డెబ్బై ఏడు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది అయినా అక్కడ కూడా దాఖలు కాబట్టి మిగతా డెబ్బై ఆరు చాప్టర్లు వెళ్ళే ఇంత కదా అసలు వాటిలో ఏముంది ఇది అవన్నీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఏదో కొంచెం తెలియాలి కదా పుస్తకం పట్టుకోవడం పట్టుకోవడం లాస్ట్ చాప్టర్ పట్టుకున్న వారికి గడచిన చాప్టర్స్లో అసలు ఏముందో తెలుసుకోవాలా కలగా సంబంధ భాష్యము పేరు ఆ సంబంధాన్ని అంటే ఉపనిషత్తులకు గడచిన వేదభాగంతో ఉండే సంబంధాన్ని వస్తుంది నడుస్తాం ఆ సంబంధాన్ని చెప్పే భాష దీన్నే సంగతి అని కూడా అంటారు సంగతి అన్న అర్థం ఒకటే సంగతి అంటే సమ్యక్త గతి చక్కగా ఆ భాగాలన్నీ కవర్ చేసుకుంటే ఇక్కడికి అరైవ్ అయినాము ఇక్కడికి చేరుకున్నాము ఆ దానిని ఒకసారి మనకి సూచనగా చెప్తే బాగుంటుంది దాన్ని సంగతి సంబంధము సో శ్రీశంకర్లో దానికే ఉపోద్ఘాతము అని కూడా పేరు పెట్టచ్చు సో ఆయన ప్రారంభం చేస్తున్నారు శంకరభ ఉత్పాదనం కేనేషిత ఉపనిషత్ కేనేషితం మనం మొదలవుతోంది ఉపనిషత్తు ఉపనిషత్తు అనే పదానికి మీకు అర్థం కావాలంటే మీరు కఠోపనిషత్తు చూసుకోవాల్సి ఉంటుంది అయినా కూడా సంగ్రహంగా అర్థం తెలియాలి నేను ఈశావాస్యం దగ్గర కొద్దిగా చెప్పాను మళ్ళీ ఇంకోసారి గుర్తు షద్ అంటే షడ్ అంటే పోగొట్టేది ఏది పోగొ కర్తరు కర్తరి క్లిప్ పోగొట్టేది పోగొట్టుట అనే అర్థంలో ఆ ప్రత్యయం చేస్తే ష్రద్ధ అనే మాట వస్తుంది ఏది పోగొడుతుందో అది షద్ పోగొడుతుంది అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ పోగొట్టడం అనే సందర్భంలో శ్రద్ధ వాడరు ఒక పర్టికులర్ సెన్స్లోనే వాడతారు షద్ అంటే అజ్ఞానమును పోగొట్టేది ఇప్పుడు ఇది పోగొడుతుంది ఏది పోగొడుతుంది అజ్ఞానాన్ని పోగొడుతుందని చెప్పాలి ఇంకేం పోగొడుతుంది మరి పుస్తకం వాక్కు అజ్ఞానాన్ని పోగొడుతుంది కాబట్టి పోగొట్టేది అంటే అజ్ఞానములు పోగొట్టేది మంచిది మాకు అజ్ఞానం తప్పకుండా పోవాల్సిన మాట అయితే ఇప్పుడు ఇల్లు తుడవరా అంటే కొంచెం కొంచెం ఇలా పై పైన వెళ్తుంట కొంత మట్టి పోతుంది ఇంకా కొంత మట్టి అలాగే మిగిలి ఉంటుంది అలా చేస్తుంది అనుకుంటున్నారేమో కంప్లీట్గా పోగొట్టేస్తుంది నీ షద్ నితరాం ఇంక మళ్ళీ చీపులు పెట్టుకుని శుభ్రంగా తుడిచేసి ఇంకా మళ్ళీ అజ్ఞానము యొక్క శకలము అంటే ఇంత లవము కూడా ఉండడానికి లేదు మొత్తం అజ్ఞానం అంతా కూడా పఠాపరచలేకపోవాలి సూర్యుడు భగవాను విడుస్తే ఇంకా జీకట్లో ఉంటాయండి ఆ రకంగా పోకూడుతుంది ఎవళ్ళకి ఉపా ఎవళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పోకూడదు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు చలిమంట వేస్తారు శీతకాలంలో చలిమంట వేస్తారు వీడిని చక్కగా వెచ్చదనాన్ని ఇచ్చి చలిని పోగొడుతుంది ఎవరికి దగ్గరికి వెళ్ళిన వాడిని ఒకడు మూర్ఖుడు ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే దూరంగా ఉంటాడు ఆ చలిమంటకు దూరంగా ఉండి చలిని తిట్టుకుంటూ కూర్చుంటాడు అరే అక్కడ కూర్చుని చలిని తిట్టుకోకపోతే లే లేదంటే నేను లేవడం నాకు లేవడానికి ఉత్సాహం లేదంటాడు ఏం చేస్తాను అంచేతనే శృతి కూడా ఉత్తిష్టత కానీ లేవండరా అలాగా సిటింగ్ అన్ని హన్ చేస్ అజ్ఞా సోమరిధనం ఇలా కూర్చుని ఉండడం సిటింగ్ అన్ని హన్ చేస్తారు అలా కూర్చోకూడదు లేవంటే ఉత్తిష్టత తర్వాత నేలు కొనండి అంటే అలాగ ముద్దుగా కూర్చుని ఉండడం తప్పది యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యూ అండర్స్టాండ్ ది వర్ల్డ్ అండ్ యూ అండర్స్టాండ్ ఈశ్వర మేకప్ టు ది ట్రూత్ మా స్వప్త అంటే నిద్ర అనేది అజ్ఞానానికి చిహ్నం అలా అజ్ఞాన నిద్రలో ఉండద్దు జ్ఞానము అనే వెలుగులోకి తండి సో అని ఆ రకంగా దగ్గరికి వస్తారో వాళ్ళకే అజ్ఞానములు పోగొడుతుంది దగ్గరికి రా ఉపనిషత్తుల దగ్గరికి రావాలి ఎవరో ఉపనిషత్తుల దగ్గరికి రాదు ఎంతసేపు తీర్థయాత్రలు చేద్దాం లేకపోతే నదిలో మునకలు వేద్దామని హడావిడే అదొక లెవెల్ అన్నీ ఉంటాయి యూహ్ టు పాస్ త్రూ ఆల్ దోస్ లెవెల్స్ కాబట్టి ఎస్ఎచ్ తీర్థయాత్ర కంటే తీర్థయాత్ర నదీ స్నానము వ్యతిరేకం కాదు ఎస్ఎచ్ వ్యతిరేకం కాదు వన్ హ్యాస్ టు పాస్ త్రూ ఆల్ దాట్ కానీ దేనికి వ్యతిరేకం అంటే అక్కడే ఫిక్స్ అయిపోవడానికి వ్యతిరేకం అక్కడే ఫిక్స్ అయిపోతాడు ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి వెళ్తాడు పిల్లగానే పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది ఎందుకు ఉన్నాయి పదిహేడు ఎందుకు లేవు పంతొమ్మిది ఎందుకు లేవని ఆలోచించొద్దు సారి ఆలోచించాలా అక్కడ తిరపతి వెళ్తాడు ఏడు కొండలు ఏ ఏడు ఎందుకని ఆరు ఎందుకు కాకూడదు ఎనిమిది ఎందుకు కాకూడదు ఏడే ఇప్పుడు అక్కడ కొండలు లెక్క మీరు యాభై లెక్కట్టచ్చు రెండు లెక్కట్టచ్చు పది ఎల్లా కావాలి కొండలు ఎలా కావాల్సింది అలా లెక్కట్టచ్చండి ఏడు లెక్కబెట్టి ఆపేస్తారు అని ఆలోచించాలో పిల్లలు ఊరికే కొండ ఎక్కేద్దామని హాడావిడే పద్దెనిమిది మెట్లు ఎక్కుతాడు అయ్యప్ప తత్వ మసీహన్ రాసి ఉంటుంది తమి కేరళ భాషలో మలయాళంలో ఉంటుంది సంస్కృతంలో ఉంటుంది వీరికి మలయాళము రాదు సంస్కృతం రాదు అదే అంత దెయ్యం ఎంత అక్షరాలు ఉంటాయి ఎలక్ట్రిక్ బోర్డు కూడా పెట్టారు పద్దెనిమిది మెట్లు ఎక్కి ఎదకుండా అది కనపడదు అయ్యప్ప కనపడిన కనపడ్డవు అయ్యప్ప ఊరికి అలా మీకు అయ్యప్పని చూసి ఉంటారు కాబట్టి అది అయ్యప్ప ఉంటుంది కనపడదు ఎందుకంటే తోసేయడం అనేది ఒకటే అలాగే నేను వెళ్ళొచ్చాను ఇవన్నీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను తోసేయడం అనేది ఒకటి తోసే అంటే నేను సన్యాసిగా ఉన్నప్పుడు మరి పరుగు జ్యుటీ కదా గుడారం కదా గుడారగా ఉంటే ఎక్కడికి గుడి గుడారయే అయ్యప్ప దగ్గిపోతున్నావు కూడా రా మా మిత్రులు ఒక ఆయన ఏకాత్మానందా మనకి అయ్యప్ప ఎనిమిది గంట ఏ నోరు పోయి అయ్యప్ప ఎనిమిది అంటాం పద అంటే సరే మూట కట్టుకుపోయావు సో నాకేదో కొంత ఏర్పాటు అనేది బాగా అయింది అని అలా పోషేస్తూ ఉంటారు అదే ఆగా ఇంత దూరం వచ్చి వాళ్ళు అతని గడ్డికి వస్తూ తర్వాత అయ్యప్ప ఇంత పొడుగు సన్నటి కారిడార్లాగా ఉంటుంది ఆ చిగురిని కూర్చుని ఈ మధ్యలన్నీ పువ్వులు బుట్టలు బస్తాలు పువ్వులు నింపి పెడతారు అదే అయ్యప్పని చూద్దాం ఈ పువ్వుల్ని చూసి రావడం అరువాహో అలాగే ఉన్నట్టు అదే ఇది ఉంటుంది అయ్యప్ప అని ఊరికే ఓవరాల్గా చూసి రావడం ఇప్పుడు రాజుగారిని చూసా చూసాం రాజుగారిని ఎలా చూశానంటే అంటే రాజుగారు కనపడతారా రథం చూసామండి రాజుగారి రథం చూస్తే రాజుగారిని చూసినట్టే అంటే రథం మాత్రం నీకు అంత భీడ్లో ఆ జన సందోహంలో రథంలాగా జెండా కనపడిందాయా బాబు అంటే ఇప్పుడు జెండా చూశాడే కాదు రాజుగారి జెండా కాబట్టి స్పెషల్ ఉంటుంది ప్రె ప్రెసిడెంట్ గారు కారు జెండా లాగా ఆ జెండా చూసి వచ్చాడు అయ్యప్పని అది చూసొచ్చి మళ్ళీ పద్దెనిమిది సార్లు వెళ్తానంటాడు మళ్ళీ రెండోసారి అయ్యప్ప దగ్గరికి వెళ్దామని హడావుడే తప్ప ఈ తత్వమసి అని రాస్తుంది తత్వమసి అది ఎక్కడి నుంచి వచ్చింది మాట చాంద్రోగ్యోపనిషత్ ఈ చాంద్రోగ్పనిషత్ గురించి మనకి ఎలా తెలుస్తుంది తెలుసుకోద్దండి పద్దెనిమిది సార్లు అయ్యే దగ్గరికి వెళ్ళొస్తాననే మాట కంటే ఈ మాట ముఖ్యంగా మీరు పద్దెనిమిది సార్లు వెళ్ళొచ్చు ఇరవై సార్లు వెళ్ళొచ్చు లేదా రెండు సార్లు వెళ్ళొచ్చు కానీ తత్వం వస్తే తెలియాలక్కర్లేదా తెలుసుకో గురు నేనంటాడు దేనికి గురువు అంటే ఇక్కడ నుంచి ఏ బస్సులు ఎక్కాలి ఏ రైళ్ళు ఎక్కాలి అక్కడ ఏ హోటల్స్లో మకా ఉండాలి ఎక్కడ చవక ఎక్కడ ఖరీదు ఇదే గురువు కాబట్టి ఇప్పుడు దగ్గరికి రావాలి ఉప దగ్గరకు వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా అజ్ఞానములు పోగొడుతుంది కనుక దానికి ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు ఎలామో ఇత్యాద్య ఇలా మొదలైంది ఇలాగా కేనేషితం అని మొదలైంది కేనేషితం ఇత్యాద్య ఉపనిషత్ ఇక మీకు సంస్కృతం విద్యార్థులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ పుస్తకం చూసుకున్న వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను కేనేషితం అని హలంతం ఉంటుంది మకార పొళ్ళు ఉంటుంది సునం ఉండదు ఎందుకంటే పక్కన అచ్చు ఉన్నప్పుడు సున్న ఉండకూడదు అచ్చుంటే అనుస్వారం రాదు అనుస్వారం ఎప్పుడు వస్తుంది మకారానికి హల్లు ఉన్నప్పుడే వస్తుంది మోనుస్వార మకారస్య అనుస్వార సత్ పదాంతే హలి పదాంతముందు సున్న పెట్టకూడదు మకారం పొళ్ళే పెట్టాలి మకారానికి అనుస్వారం ఎప్పుడు వస్తుంది హలి హల్లు పరంగా ఉన్నప్పుడు అనుస్వారం వస్తుంది అచ్చు పరంగా ఉన్నప్పుడు రాదు సండి విడతీశాను తేలిగ్గా అర్థం కోసం సన్ని విడతీశాను విడతీసినప్పుడు సున్న పెట్టకూడదు తేనె శతంబం పెట్టకూడదు మతార పొల్లే పెట్టాలి అయితే సున్న పెట్టినా మనం పెద్ద పట్టించుకో పొల్లే అదే ఇతర వాళ్ళకి ఇబ్బంది కలిగించేది కాదు అది వ్యాకరణం దృష్టి అలా అన్నాం కూమోషికమ్మని ప్రింట్ చేయడం కంటే సున్న పెట్టి సున్న పెట్టినా పర్వాలేదు కేవలం కోపెట్టాడు అనుకోండి అది మరీ అద్భుతం కదా అలా ఉంటున్నాయి పుస్తకానికి మధ్యకాలంలో కాబట్టి మీరు అంటే పుస్తకం మీరు కాబట్టి దానికి ఉండే ఒక ప్రత్యేకత మీకు కొన్ని విశేషాంశాలు చెప్తే ఉత్సాహం నాకు ఉత్సాహం ఎక్కువ పుస్తకం అంటే నాకు మహా ఇష్టం అందుకోసం అలా చెప్తాను కరెక్ట్ గా కేందని మొదలవుతోంది ఇత్యాద్య ఇద్య అంటే అది మొదలవుతోంది ఉపనిషత్తు ఏమంటే ఉపనిషత్తుకి టాపిక్ విషయం అంటే టాపిక్ ఈ ఉపనిషత్తుకి టాపిక్ ఏమిటో తెలిసిన పరబ్రహ్మ టాపిక్ ఇంకేది టాపిక్ కాదు అలా ఎందుకు చెప్తున్నారంటే ఏదో స్వామీజీ దగ్గరికి వచ్చామంటే ఆయన ఏదో ఈ పూజలు చేసుకోండి ఆ చేసుకోండి తాయెత్తు కట్టుకోండి అని అలాగనుకుంటున్నారేమో అది టాపిక్ కాదు తర్వాత ఈ మహిమలు అలాంటివి కూడా అంత మ్యాజిక్ లో వినే టాపిక్ కాదు తెలియదు వన్ టాపిక్ దట్ ఈజ్ పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే ఏమిటి ఈ కనపడే నామరూపాత్మకమైన జగత్తు కంటే పైది పారా అంటే పైది నామరూపాత్మకమైన జగత్తుకు చెందినది కాదు కాబట్టి మీరు ఏదైనా నామరూపాత్మకమైన జగత్తుకు సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది మీకు అనవసరం మీకు మనస్సుకు అనుకూలం కాదు మీ పని చెబుతుంది నిమిషం ఒక ఆయన నా దగ్గరకు రెండు నామరూపాలంటే చెప్తున్నా ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు ఆయన కాశీ యాత్ర అనే పుస్తకం రాశారు దానికి ముందు మాట రాయనుంటారు నాకు నేను రాయినండి ముందు మాట అంటే వెను రాయన మీకు కాశీ అంటే సన్యాసులకు కాశీ అంటే ప్రీతి కదా మా కాశీ అది కాదుగా బాబు మా కాశీ వేరే ఉన్నది మా కాశీ నామరూపాల కాశీ కాదు ఇది నామరూపములకు కాశీ ఆయన కాశీయాత్ర పుస్తకం నిండా నామరూపాలు ఉంటాయి కాలభైరవులు అష్ట కాలభైరవులు అలా ఏ దేవాలయాలు ఏ ఏ అడ్రస్లో ఉన్నాయి ఎక్కడున్నాయి విశాలాక్షం ఎక్కడున్నది ఈయన ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడు అంటే ఈ రకంగా రెండు వందల పుస్తకం దానికి ఎవడైనా సన్యాసం ఉంది మాటలు దానికి కొంత అథెంటిసిటీ వస్తుందని పీఠాధిపతుల దగ్గరికి అలాగే అప్రోచ్ అవ్వడం కష్టం కనుక నేను ఒకన ఎదురకుండా కనపడుతున్నాను వీడు చేత విపదం పూర్తి చేయిద్దామని ఆయన అది పట్టుకోలేడు కాకినాడలో నేనంటా నేను రాయినమ్మా దీనికి ఇది ఫర్ టూ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్ ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు మేక్ ఎనీ కామెంట్ అప్ ఆన్ ఇట్ చెప్పారంటే టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పరబ్రహ్మ విషయ పరా అంటే పైడి దేనికి పైడి ఈ డ్రామాకి పైది మనం చుట్టూ డ్రామా నడుస్తుంది స్టేజీ ఈ జగత్తనే నాటక రంగం మీద జీవితం అనేటువంటి డ్రామా ఒకటి సాగిపోతూ ఉన్నది ఈ డ్రామాకి పై మీకు ఈ డ్రామాకి సంబంధించిన విషయం కావాలనుకోండి కేనేషిటం వల్ల ఏమీ ఉపకారం ఎందుకంటే జనాలకి ఈ డ్రామా కావాలి ఎందుకంటే ఈ డ్రామాలో భార్య పిల్లలు డబ్బు బ్యాంక్ అకౌంట్లు పదవులు ఇలాంటివన్నీ ఉంటాయి డ్రామాలో ఉంటాయి కదా ఇక్కడ ఈ డ్రామాకి చెందింది కాదు ఇది పీపుల్ వాంట్ డ్రామాంట్ డ్రామా కాబట్టి ఈ డ్రామా కావాలనుకున్నవాళ్ళు దీనిలోనికి రావద్దు టాపిక్ ముందు స్పష్టంగా చెప్తే పీపుల్ విల్ చూస్ కరెక్ట్లే పైది పైన ఇంకేముందండి ఈ నామరూపాత్మకమైన జగత్తుకి పైన ఇంకేముంది బ్రహ్మ ఉన్నది ఉన్నదేదో అక్కడే ఉన్నది బ్రహ్మ విషయ అది టాపిక్ ఊపనిషత్తికి అది చెప్పాలి ఎందుకు అది చెప్పడం ఎందుకు అంటే కర్మ చెప్పడం అయిపోయింది ఉపాసన చెప్పడం అయిపోయింది ఇంకా జ్ఞానాన్ని చెప్పేస్తే వేదం పూర్తయిపోతుంది మరి చెప్పదా వక్తవ్య చెప్పవలసి ఉన్నది అది తొమ్మిదో అధ్యాయం ఆరంభమవుతోంది అంటే ఎనిమిది అధ్యాయాలు బ్రాహ్మణం పూర్తయిపోయింది ఎనిమిది అధ్యాయాల తలవకార బ్రాహ్మణం ఎనిమిది అధ్యాయాల్లో కర్మ ఉపాసనలు అయిపోయాయి ఇంకా తొమ్మిదో అధ్యాయం ప్రారంభమవుతోంది తొమ్మిదో అధ్యాయంలో నాలుగు చాప్టర్లు దీంతో తలవకార శాఖవేదము సామవేదము ఫుల్ స్టాప్ అంతమైన కాబట్టి ఈ తొమ్మిదో అధ్యాయాన్ని ఆరంభం చేస్తున్నారు ప్రాగేతస్మాత్ కర్మాణి అశేషత పరిసమాపితాని ఈ తొమ్మిదో అధ్యాయానికి ముందు అని చెప్పారో కొద్దిగా తెలుసుంటే మంచిది ఏతస్మాత్ ప్రాక్ దీనికంటే ముందు ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి మీరు సంస్కృత విద్యార్థులు కాబట్టి చెప్తున్నాను ఎక్కడైనా ప్రాక్ ఏతస్మాత్ అని పెడతారు కకారం పెడతారు ప్రాక్ అంటే ముందు కదా ప్రాక్ ఏతస్మాత్ అని ప్రింట్ చేస్తే తప్పది ఎందుకంటే ప్రాక్ కకారమే అయినప్పటికీ పక్కన అచ్చు ఉన్నప్పుడు ఆ కా కాగా ఉండదు గా అయిపోతుంది జలాం చేసి చేసి జష్ం వచ్చేస్తుంది ఏమంటే పక్కన తా ఉందనుకోండి ప్రాక్ తత్వజ్ఞానాత్ అని ఉందనుకోండి అప్పుడు పక్కన తా ఉన్నది కదా అప్పుడు కాకాల మిగిలి ఉంటుంది ఆగమ్మ ఆగమ్మ అది అది డ్రాప్ చేసేవా కోణలో ఉన్నాడు కాబట్టి ఆ పని అతను కానీ చాలా ఇంపార్టెంట్ పని కొంచెం స్వామిదీ దృష్టాంతం ఇచ్చేవారు చెత్త బుట్టలో ఉన్న దాని మీద మనకి ఎంత వైరాగ్యం చూడండి అది వదిలించేసుకోవాలి అంత వైరాగ్యం అలాంటి వైరాగ్యం దాని ఏదో ఏదో దృష్టాలతో కాబట్టి ప్రాప్ట్ అయిట్ అని ఎక్కడైనా ప్రింట్ అయితే అది టెక్నికల్లీ ఇట్ ఈస్ రాంగ్ ఇప్పుడు అంటే దాన్ని చప్ము అంటారు చర్ చూ అంటే కపచవు కపై సర్ చటై సెష స అది చర్వము అంటారు జబగడ అంటే జబగడ వీటిని జష్వము అంటారు అమ్మా రండి ఏ పుట్టింద్రూమ్ పుట్టిందూ ఇది కాదు ఇది కాదు దాన్ని ఆ బుట్ట దా ఆ బుట్ట అక్కడే పెట్టేసి ఆమె బ్యాగ్ ఆ రూమ్ లో ప్లీజ్ గో టు యువర్ రూమ్ అన్నానా నాట్ ఓకే యూ గో టు యువర్ రూమ్ మా క్లాస్ అయిపోవచ్చింది ఆల్సో అవర్ క్లాస్ ఇస్ కండింగ్ టు ఎన్ ఎండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ దట్ ఈజ్ యువర్ రూమ్ ఇది కావాలి రెడీ ఫర్ యూ గో ఇన్ సైడ్ క్లోజ్ ది డోర్ అండ్ ఐ ఫీల్ ఫ్రీ ఆమె పాపం ప్రయాణం చేసి వచ్చారు ఎక్స్పెక్టెడ్ సో ఆమె ఆనకట్టేలో విద్యార్థిని అక్కడ వేదాంతం చదువుకుంటున్నారు పూనా నుంచి వచ్చారు కనుక ప్రాగ్గను కనుక వేస్తే ఏతస్మాత్ పక్కన కూడా తప్పవుతుంది ప్రాగ్ధను వేయాలి దీన్ని జష్వ చర్వ వివేకము అని అంటారు అంటే జష్కి చెడుకి వధన తేడా తెలిసి కరెక్ట్ గా ప్రయోగించాలి చాలా పుస్తకాల్లో ఆఖరికి చౌకంబ వాళ్ళ ఈ పుస్తకాల్లో ఇటువంటి మిస్టేక్స్ ఉంటాయి అయితే we stopped complaining about those mistakes endukante i mean yakaranam baga lootuga adhyanam chesina varu pettukuntaru tappa maamul vallaku me teliyeno teliyemo addu kuda ravu ipudu prastanaanilo paatra veseyad ankonde we adjusted to that anthe dappa kaapettina kuda ponle paravaledu ane kshanam chesi mundu velipothu unnadu ee pusthakallo meela alanti mistakes undavu that is what i am saying ఇది ఎవరికి తెలుస్తుంది నీలాంటి విద్యార్థులకి తెలుసుకుంటే తెలుస్తుంది అది కూడా చెప్తే తెలుస్తుందని నేను చెప్తున్నా కాబట్టి ఈ ఏతస్మాత్ ప్రాక్ చదివేప్పుడు ప్రాగ్ ఏతస్మాత్ అన్నప్పటికీ విడదీసినప్పుడు ఏతస్మాత్ ప్రాక్ ఈ ఎనిమిది తొమ్మిదవ అధ్యాయానికి ముందు అంటే గడచిన ఎనిమిది అధ్యాయాల్లో ఏం చెప్పారంటే కర్మలు చెప్పారు చెప్పడమే కాదండి అన్ని పూర్తి చేశారు అశేషత పరిసమాపిత అంటే వైదిక కర్మలు ఆ హవి సంస్థములు తర్వాత సోమ సంస్థములు పాక సంస్థములు అని మూడు కేటగిరీస్లో ఉంటాయి పాక అంటే అన్నం వండడం వండిన అన్నాన్ని దాన్ని చెరువు అంటారు చెరువు అనే మాట విన్నారు అష్టాకపాలం తిరోడాశముది చెరు నిర్వపతి చెరువు అంటే వండిన అన్నం స్థలీ పాకము అనే మాట కూడా మీరు ఉంటారు గిన్నెలో అన్నాన్ని వండి అన్నం అంటే అన్నం వండుతారు ఇంకా అన్నం దాన్ని ముద్దలు చేసి అది హోమం చేస్తారు అలాంటి కర్మలు ఏడు కర్మలు ఉన్నాయి వాటికి పాక సంస్థములు అని పేరు సంస్థము అంటే కర్మ అంటే పాక యజ్ఞము ఆగ్రయణము స్థాళీ పాకము అంటే ఇలా ఉన్నాయి అవి ఏడు తర్వాత హవిస్ సంస్థములు హవిస్ హవిస్ అంటే నెయ్యి కానీ పురోడాశం కానీ పురోడాశము అంటే బియ్య పిండితోటి పాన్లో వేసి కొంత నెయ్యి వేసి బాగా ఉడికించి వేడి చేసి ముద్ద చేస్తారు కానీ పురోడాశం ఉంటారు అంటే మామూలుగా సత్యనారాయణ ముద్ద చేస్తారు చూడండి సంథింగ్ చలి సంథింగ్ సిమిలర్ దాన్ని చేసే పద్ధతి ఏంటంటే దగ్గర ఫ్రయింగ్ ప్యాన్ ప్యాన్ తీసుకుని దాంట్లో బియ్య తిండి వేసేస్తారు వేసేసి నెయ్యి వేస్తారు ఇంకేమీ ఉండదు ఇది షుగర్ ఏమైనా పేస్తారు షుగర్ వీళ్ళ కింద కోసం అయ్యారు అగ్నిహోత్రులు కాకన్నా ఏమన్నా వేస్తారేమో షుగర్ నాకు తెలిసి షుగర్ కూడా ఏమి అది వేయించేస్తారు వేయించేస్తే నేతి యొక్క ముద్దతనం వచ్చేస్తుంది ముద్దగా అయిపోతుంది దాన్ని ఇలా ముద్ద చేస్తారు అది పురోడాశం దెయ్యి వీటిని హోమాలు చేస్తారు అటువంటి కర్మలకి హవి సంస్థములు అని పేరు అవి ఏంటంటే అలా పోతూ ఉంటాయి మీరు వినుంటారు దర్శపూర్ణమాసము ఇటువంటివి ఏడు ఆత నక్షత్రేష్టి ఇలాంటివి ఏవేవో ఉన్నాయి హరిశ సంస్థములు తర్వాత సోమ సంస్థములు సోమయాగాలం ఇవి పెద్దవి వాటిలో అన్నింటి గంట చిన్నది ఐదు రోజులు కర్మ అన్నింటి గంట చిన్నది సో సోమ సంస్థములు ఏదైతే అగ్నిష్టోమము మీరు వినుంటారు ఆప్తోర్యామము అతిరాత్రము షోడశి ఉత్సము తర్వాత వాజపేయము ఇది కాక క్షత్రియులు రాజులు పరిపాలన చేసే రాజులు చేసే యజ్ఞాలు ఇంకో రెండు ఉన్నాయి రాజసూయము అశ్వమేధము అయినక్కడికి కర్మలు పూర్తయ్యాయి ఇంకేమో చిల్లర కర్మలు చాలా ఉంటాయి మెయిన్ సెట్ ఆఫ్ కర్మలన్నీ పూర్తాయి ఇవన్నీ కూడా ఆ పలవకార బ్రాహ్మణంలో ఎనిమిది అధ్యాయాల్లో పూర్తి చేసినారు అశేషత పరిసమాప్తి ఎంత కర్మండి బాబు ఒక జీవితకాలం చాలనే చాలదు ఆ కర్మ సో మీరు తీర్థయాత్రలు ఫినిష్ చేయగలుగుతారా ఇండియాలో తీర్థయాత్రలు ఫినిష్ చేయటం అనేది ఏమైనా ఒకటి ఉంటుందా అలాగంటది ఉండదు ఇంకా ఏమో ఇవే ఉంటాయి కర్మలో ఉంటాయి అవన్నీ పూర్తయ్యాయి ఇంకా ఉపాసనల మాట ఏమిటి అవి పూర్తయ్యాయి అది మళ్ళీ క్లాసుల్లో చూద్దాం ఓం పూర్ణ మధ